అస్సలం అయికు వరహతుల్లా వరకాతో అల్లందుల్లాహి వహద వలా వలం అలామల్లా నబీ అబాద అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశివులారా ఈనాటి శీర్షికలో స్వర్గవాసులకు లభించే వరాల్లో అనుగ్రహాల్లో అతి గొప్ప వరం దీనికంటే మించిన వరం మరొకటి ఏమీ ఉండదు దాని గురించి మనం తెలుసుకోబోతున్నాము అదే అల్లాహ్ యొక్క దర్శనం మహాశివులారా స్వర్గంలో ఎవరికి ఏ గొప్ప అనుగ్రహం లభించినా ఎన్ని వరాలు అవన్నీ ఒకవైపున మరియు అల్లాహ దర్శన భాగ్యం కలగడం అల్లాహ్ యొక్క గౌరవనీయ మరియు శుభవంతమైన ముఖాన్ని చూసే అదృష్టం కలగటం ఇది ఒకవైపు అందుగురించి నరకవాసులకు అతి భయంకరమైన శిక్ష గురించి తెలుపుతూ కల్లా ఇన్నహుం అర్రబ్బిం యౌమ ఇదిల్లమహూబూన్ ప్రళయ దినాన వారు వారి ప్రభువు నుండి దూరముంచబడతారు ప్రభు యొక్క దర్శనం వారికి ప్రసాదించబడదు మరియు విశ్వాసులు అల్లాహను చూస్తారు దీనికి ఖురాన్లో కూడా స్వయంగా ఎన్నో సాక్ష్యాలున్నాయి ఆరోజు ఎన్నో ముఖాలు తేజోవంతమై సంతోషం తో ఉంటాయి ఎందుకు వారి ప్రభు వైపున చూస్తూ ఉంటాయి ప్రణ దినానా అల్లాహ వైపు నుండి లభించే వరాల్లో అతి గొప్పది అల్లాహవైపు నుండి లభించే ప్రసాదాల్లో అనుగ్రహాల్లో అతి విలువైనది ఇది అల్లాహొక్క దర్శనం సహిముస్లిం మరియు జామ తిరిమిదిలో సొహెబ్ రూమిర్ అది అల్లాహు తలను వారి యొక్క ఉల్లేఖనం ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు ఇదలు జ స్వర్గవాసులు స్వర్గంలో చేరిన తర్వాత యకూలు తబారకవతూన షై అన్ అజీదుకు అల్లా తబారకవతాల అడుగుతాడు ఏదైనా మీరు కోరుతారా నేను మీకు ఇంకా అధికంగా ప్రసాదించాలా వారంటారు అలం తుబయ్య వుజూహనా నీవు మా ముఖాలను తెల్లగా మరియు తేజోవంతంగా చేయలేదా అలం తుద్హిల్నల్ జన్ వుంజీ నమినార్ నీవు మమ్మల్ని స్వర్గంలో ప్రవేశించలేదా నరకం నుండి మాకు రక్షణ కల్పించలేదా అంటే ఇవన్నీ నీవు చేశావు అల్లా ఇంతకంటే మించినా మరి ఇంకా ఏ విషయం ఉండవచ్చు ఫయక్ షిఫుల్ హెజాబ్ అప్పుడు అల్లాహుతాల తన మధ్యలో మరియు స్వర్గవాసుల మధ్యలో ఉన్నటువంటి ఒక అడ్డు తెరను దూరం చేస్తాడు ఫమాన్ అహబ్బ ఇలైహిమ్ ఇలా అప్పుడు వారు తమ ప్రభువును చూసుకుంటారు తమ ప్రభువును చూడడం కంటే అతి గొప్ప విషయం వారి వద్ద ఇక ఏమీ ఉండదు ప్రవక్త సల్లల్లాహు అయం ఈ ఆయతో పారాయణం చేశారు ఎవరైతే సత్కార్యాలు చేశారో వారికి స్వర్గముంది మరియు దానికంటే అదనంగా మరొక విషయం కూడా ఉంది అదే అల్లా యొక్క దర్శనం మరొక లేఖనంలో ఉంది స్వర్గవాసులు స్వర్గంలో నరకవాసులు నరకంలో వెళ్ళిన తర్వాత ఒక కేకే వేసే వ్యక్తి విజ్ఞప్తి చేస్తాడు యాహ్ల జనా ఓ స్వర్గవాసులారా ఇన్ ఐందల్లాహిమో ఐదా అల్లాహ్ మీతో ఒక వాగ్దాన సమయం తీసుకుంటున్నాడు మీతో కలవడానికి అల్లాహతల ఆ వాగ్దానాన్ని మీకు పూర్తి చేయాలనుకుంటున్నాడు అప్పుడు వారంటారు అలం ఇథక్కిల్లాహు మీజాన అల్లా యొక్క మా పుణ్యాల త్రాసును చాలా బరువుగా చేయలేదా వయ్యు బయ్యూద్ వుజుహనా మా ముఖాలను తేజవంతంగా తెల్లగా చేయలేదా వైదుఖిల్లల్ జన్న తిన జీనమినన్నార్ మమ్మల్ని స్వర్గంలో ప్రవేశించి నరకం నుండి రక్షణ కల్పించలేదా ఫయక్ హిజాబ్ అప్పుడు తెర తీయబడుతుంది ఫయందు రూన అప్పుడు వారు అల్లాను చూస్తారు ఫవల్లాహిమా అతాహుముల్లాహుషయ్ అన్ అహబ్బ ఇలైహిం మినలైహి వలా అకర్ర ఆయునహు అల్లాహ సాక్షిగా ఆరోజు అల్లాహ వారికి ఏ విషయాలైతే ప్రసాదించాడో వాటిలోకెళ్ళ అన్నిటికంటే ప్రీతికరమైనది మరియు వారి కళ్ళకు చల్లదనమైనది వారి హృదయాలకు ఆనందరకరమైనది ఈ అల్లా దర్శనం కంటే మరేది కూడా ఉండదు అందుగురించి మహాశైలారా అల్లాతో దువా చేస్తూ ఉండాలి మనం మీరు కూడా చేయండి ప్రవక్త సల్లల్లా సలం దువా చేసేవారు ఏమనిక్ صحیح ఫిగైరి దువా వచ్చి ఉంది అస్అలు ఇలా నేను నీతో అడుగుతున్నాను కోరుతున్నాను ప్రశ్నిస్తున్నాను నీ శుభవంతమైన ముఖాన్ని చూసే అటువంటి ఆ ఆనందం మాకు ప్రసాదించు ఆ భాగ్యం మాకు ప్రసాదించు మరియు నీతో కలుసుకునే అటువంటి ఆ సంతోష సమయాన్ని కూడా మాకు ప్రసాదించు అప్పటి వరకు మమ్మల్ని ఎలాంటి నష్టంలో పడకుండా ఎలాంటి సంక్షోభంలో మమ్మల్ని పెడమార్గంలో పడవేసే అటువంటి సంక్షోభంలో పడకుండా కూడా మమ్మల్ని నీవు కాపాడుకో ఈ విధంగా మహాశివులారా स्वर्गवासके अति गोप वराग्रह अल्लाहव चूड़ अल्लाह शुभवतम मुखम दर्शन कलग् अति गोपवर अल्लात इलाट गोपर मन अर प्रसादी मरी आयन मन कोई दर्शनम प्रसाद ये सत्कार अवसरमो अला सत्कार उाग्य मन को प्रसाद चुगा आमीन महाशारा अल्लाो दुआ को चू उ अल्लान को आये शुभवतम मुख दर्शन भाग्यं कलगजे अीन कोरक निजम विश्वास तो पा नमाज पाबंदी चलतू उवसरम प्रत्येक फजर नमाज मरी आसर नमाज ఇంతమాత్రం ఆలస్యం కాకూడదు ఒక సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం సహాబాల మధ్యలో సహచరులతో కూర్చుండి ఉన్నారు అది పున్నమి రాత్రి పౌర్ణమి చంద్రుడు తన కాంతిని విధజల్లుతున్నాడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు మీరు ఈ పౌర్ణమి చంద్రుణ్ణి ఎలా చూస్తున్నారో అంతకంటే స్పష్టంగా ఎలాంటి ఆటంకం లేకుండా దగ్గరి వారు దూరము ఉన్నవారు అందరూ కూడా ప్రళయ దినాల స్వర్గంలో మీ ప్రభువును కూడా తప్పకుండా చూస్తారు అయితే సూర్యోదయానికంటే ముందు ఉన్న నమాజ్ అంటే ఫజర్ మరియు సూర్యాస్తమయానికంటే ముందు ఉన్న నమాజ్ అంటే అసర్ ఈ రెండు నమాజులు చేయడంలో ఏమాత్రం అశ్రద్ధ వహించకు ఇందులో ఎలాంటి అలసటకు గురి కాకు ఇక సాహి వఖారిసా ముస్లింలోని హీత్ అయితే మహాశివులారా ప్రళయ దినాన అల్లా యొక్క దర్శన భాగ్యం మనకు కలగాలంటే తప్పకుండా మనం విశ్వాస మార్గాన్ని అవలంబించాలి షిరుకును విడనాడాలి నమాజ్ ఐదు పూట చేస్తూ ఉండాలి ప్రత్యేకంగా ప్రోక్త సల అల్లాహాలి సలం ఈ హదీత్లో ఈ రెండు నమాజుల గురించి ఏదైతే తెలిపారో సామాన్యంగా వ్యాపారాల్లో ఉన్నవారు పడుకునే సరికి రాత్రి అవుతుంది పొగటిపూట చిన్నపాటి కొంత తైలులా నిద్ర కూడా అవసరం ఈ విధంగా వారి యొక్క ఫజర్ మరియు అస్ర నమాజ్ మిస్ అవుతూ ఉంటుంది అలా కాకుండా వారు దాన్ని పాటిస్తూ ఉండాలి అల్లా యొక్క దర్శన భాగ్యం ఇన్షా అల్లా లభిస్తుంది అల్లాహతాల మనందరికీ ఈ సద్భాగ్యం ప్రసాదించుగాక మనం మరికొన్ని విషయాలు ఆ స్వర్గంలో ప్రవేశించడానికి మరియు ఆ స్వర్గాన్ని పొందడానికి ఎలాంటి జాగ్రత్త అవసరమో దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఇంకా మనం తెలుసుకుందాము స్వర్గం స్వర్గ శుభాలు వరాలు మరియు స్వర్గవాసుల ప్రస్తావనలో చాలా విషయాలు మనం అల్లా యొక్క దేవల్ల విన్నాము ఈ శీర్షిక దీని సమాప్తం కూడా కొన్ని క్షణాల్లో కానుంది అయితే ఇక్కడ కొన్ని ముఖ్య విషయాలు నేను మీకు తెలియజేయబోతున్నాను శ్రద్ధగా మీరు వీటిని గమనిస్తారని మరియు ఆచరించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను అల్లాహుతాలా నాకు మీకు మనందరికీ కూడా ఆచరణ భాగ్యం ప్రసాదించుగాక మొదటి విషయం మనం అధికంగా అల్లాతో దువా చేస్తూ ఉండాలి అల్లాను ప్రార్థిస్తూ ఉండాలి ఓ అల్లాహ్ నాకు స్వర్గం ప్రసాదించు ఓ అల్లాహ నాకు స్వర్గం ప్రసాదించు ఓ అల్లాహ్ నాకు స్వర్గం ప్రసాదించు స్వర్గానికి చేర్పించేటువంటి సత్కార్యాలు చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించు స్వర్గానికి చేర్పించేటువంటి సత్కార్యాలు చేస్తుండే భాగ్యం ప్రసాదించు ఈ విధంగా దోహ చేస్తూ ఉండాలి కొన్ని హదీసుల ప్రకారం ఎవరైతే మూడు సార్లు ఓ అల్లాహ్ నాకు స్వర్గం ప్రసాదించు అని అంటారో స్వయంగా స్వర్గం సిఫారసు చేస్తుంది ఓ అల్లాహ్ ఇతన్ని నీవు స్వర్గంలో చేర్పించు ఈ హదీస్ తిరిమిది మరిన్ని సాయిలో ఉంది మరొక ఉల్లేఖనంలో ఉంది ఎవరైతే రోజు ఏడుసార్లు స్వర్గం కోరుతారో స్వర్గం స్వయంగా సిఫారసు చేస్తుంది ఓల్లా ఇతన్ని స్వర్గంలో ప్రవేశించు అని మరి ఎవరైతే నరకం నుండి రక్షణ కోరుతారో ఏడుసార్లు స్వయంగా నరకం సిఫారసు చేస్తుంది ఓ అల్లా ఇతన్ని నరకం నుండి రక్షణ కలిగించు అని అయితే మహాశివులారా ఇలాంటి కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రోగ్రాంలు వింటూ ఉన్నప్పుడు ఇలాంటి శీర్షికకు సంబంధించిన పుస్తకాలు ఏమైనా చదువుతున్నప్పుడు స్వర్గం పట్ల మన కాంక్ష అనేది పెరుగుతుంది సత్కార్యాలు చేసి స్వర్గంలో చేరుకోవాలి అన్నటువంటి మనకు కాంక్ష కలుగుతుంది కానీ ఎప్పుడైతే మనం దూరమైపోతామో ప్రపంచ కార్యక్రమాల్లో ఇతర పనుల్లో నిమగ్నులైపోతామో మళ్ళీ మనం ప్రపంచ వ్యామోహంలో పడ్డట్లుగా ఏర్పడుతుంది అయితే ఇలా ఏర్పడడం సహజం కానీ మళ్ళీ వెంటనే మనకు మనం మేల్కొని మనకు మనం అశ్రద్ధ నుండి దూరమై స్వర్గాన్ని గుర్తు చేసే విషయాల్ని మనం చదువుతూ ఉండాలి వింటూ ఉండాలి అప్పుడు మనలో స్వర్గానికి చేర్పించే సత్కార్యాలు చేయడానికి మరో రకమైన మద్దతు ఏర్పడుతుంది ఈ విషయం మనం సహీ ముస్లిం షరీఫ్లో వచ్చిన ఒక హదీఫు ఆధారంగా కూడా తెలుసుకోవచ్చు హందలా రది అల్లాహు తాలా అన్హు ఉల్లేఖనం ప్రకారం అబూబకర్ నాతో కలిశారు ఎలా ఉన్నావు హందలా అని అడిగాడు నేనన్నాను హందలా మునాఫిక్ అయిపోయాడు కపట విశ్వాసీగా మారిపోయాడు అని అన్నాను ఏమిటి సంగతి ఎందుకు ఇలా అంటున్నావు అని అబూబకర్ మందలించారు నేనన్నాను అవును మరి మనం ప్రవక్త సల్లల్లా అలై సలం ఎదురుగా ఉన్నప్పుడు ప్రవక్త సలల్లాహాహా అలై సల్లం స్వర్గం గురించి నరకం గురించి ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు అక్కడ మన స్థితి వేరుగా ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం అక్కడ నుండి లేచి వచ్చేస్తామో మన పిల్లల్లో మన భార్యతో మన యొక్క పొలం మన యొక్క వ్యవసాయం మన యొక్క వ్యాపారంలో మనం ఉంటామో అప్పుడు మన మునాఫికలైపోయామా అవిశ్లేవాసులైపోయామా అని అనిపిస్తుంది చాలా విషయాలు ప్రవక్త సలహు అలైస్ వారి వద్ద తెలుసుకున్నవి కూడా మర్చిపోయినట్లుగా ఏర్పడుతుంది అప్పుడు అవ్వ ఒక రద్ సిద్ధీకరది అన్నారు ఇలాంటి పరిస్థితి మాకు కూడా ఎదురవుతుంది అయితే పదండి వెళ్ళి మనం ప్రవక్త సల్లా అలైస్ వారికి కనుక్కుందాము ఇద్దరు కలిసి ప్రవక్త వద్దకు వెళ్తారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు ప్రవక్త సలహు అలైవసలం అంటారు సద్దిదు అకారి మీరు ఇరవై గంటలు ఎల్ల వేలల్లో ఒకే స్థితిలో ఉండలేరు కానీ మొత్తానికి దూరమయ్యేదానికంటే కనీసం దగ్గర దగ్గరగా ఉండే ప్రయత్నం చేయాలి పుణ్యాళ్ళలో ఇరవై గంటలు లేకపోయినా ఇరవై గంటలు స్వర్గం నరకా యొక్క ప్రస్తావనలో ఉండకున్నా కనీసం సద్దిదు వారిబు సాధ్యమైనంత వాటికి చేరువుగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉండండి అని ప్రవక్త సలహా అలూస్లం బోధ చేశారు మరియు మహాశివులారా ఈ స్వర్గాన్ని పొందాలంటే ఒకే ఒక మార్గం అదేమిటి స్వర్గం మన ఆధీనంలో లేదు ఆ సృష్టికర్త యొక్క ఆధీనంలో ఉంది అయితే ఆ సృష్టికర్తను విశ్వసించాలి ఆయనకు ఇష్టమైన మార్గం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అయూస్లం యొక్క బాటను అనుసరించాలి అల్లాహ మాట వినడం ప్రవక్త బాట అనుసరించడం ఈ రకంగానే మనం స్వర్గానికి చేరువవుతాము ప్రవక్త సలల్లాహుస్సలు ఒక సందర్భంలో చెప్పారు నా అనుచర సంఘంలోని ప్రతి ఒక్కరూ స్వర్గంలో చేరుతారు ఎవరైతే తిరస్కరిస్తారో వారు తప్ప సహచరులకు ఆశ్చర్యం కలిగింది ప్రవక్త సహచరుల్లో ప్రవక్త అనుచర సంఘంలో ఉండడం ఏంటి మరి తిరస్కరించడం ఏంటి అప్పుడు ప్రవక్త సలహా అలస్సలు తెలిపారు ఎవరైతే నన్ను అనుసరిస్తారో వారే స్వర్గంలో చేరుతారు మరెవరైతే నన్ను అనుసరించరో నా విధేయత పాటించారో వారే తిరస్కరించిన వారవుతారు ఈ విధంగా మహాశైలారా ప్రవక్త సల్లల్లాహలం బాటను తప్పకుండా మనం అనుసరించాలి ప్రవక్త ముహమ్మ సల్లహ్ సలం వారిని విశ్వసించడం ఆయన బాట అనుసరించడం ఎంత ముఖ్యమో స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలూసలం ఒక సంఘటన రూపంలో దీని ఉదాహరణ ఏదైతే మనకు తెలియజేశారో దానిని మీరు కూడా శ్రద్ధగా వినండి తిరుమిదిలో వచ్చిన హదీత్ ప్రకారం మరియు హదీజ్ సహీ షేహల్బానీ రహమహుల్లా సహీవుల్ జామీలో ప్రస్తావించారు ప్రవక్త సలహా అవసలం తెలిపారు నేను పడుకొని ఉండగా జిబ్రిల్ మరియు మీ ఇద్దరు వచ్చారు వారిలో ఒకరు మరొకరితో మీ ఈ మనిషి యొక్క పోలిక దీనికి ఒక ఉదాహరణ అనేది మీరు వివరించండి అని చెప్పారు మరొక వ్యక్తి ఇతను పడుకున్నాడు ఇప్పుడు మనం వివరించడం లాభం లేదు కదా అని అన్నాడు అయితే మరో వ్యక్తి కాదు ఇతను పడుకుని ఉన్న మాట కరెక్టే కానీ ఇతని హృదయం తెలివితో ఉంది మనం చెప్పే మాటను ఇతను గ్రహిస్తాడు అలాగా ఒక వ్యక్తి చెప్పడం ఆరంభించాడు ఇతని పోలిక ఎలాంటిదంటే ఒక మనిషి ఒక ఇల్లు నిర్మించాడు ఆ తర్వాత ఆ ఇంట్లో తినడానికి మంచి మంచి ఆహారా పానీయాలు సిద్ధం చేసి పెట్టాడు అటువైపున దస్తర్ఖాన్ మంచి మంచి తిను తినుబండారాలు దానిపై సిద్ధపరిచి ఒక మనిషిని బయటికి పంపి ప్రజల్ని ఆహ్వానించడానికి నియమించాడు అతడు వెళ్ళి ప్రజలందరినీ పిలుస్తూ ఉన్నాడు ఇక ఎవరైతే ఈ పిలిచే వ్యక్తి పిలుపును ఆహ్వానాన్ని స్వీకరించి ఈ ఇంటికి వస్తారో ఇంట్లో ప్రవేశిస్తారో ఆ ఇంట్లో దస్తర్ఖాన్పై వడ్డించిన అన్ని రకాల తినుభండారాలు సిద్ధపరిచిన వాటిని ఆస్వాదిస్తారు వాటితో లాభం పొందుతారు మరెవరైతే ఆ పిలుపునిచ్చే వ్యక్తి ఆహ్వానాన్ని స్వీకరించరో వారు ఈ ఇంటి వరకు రారు ఇంట్లో ప్రవేశించరు ఇందులో ఉన్న ఈ విషయాల ద్వారా ఎలాంటి లాభం పొందరు అయితే మరొక దైవదూత అన్నాడు పోలిక చాలా బాగుంది కానీ దీనిని వివరించి చెప్పండి అప్పుడు మరో దైవదూత వివరించి చెప్పడం మొదలుపెట్టాడు ఇల్లు నిర్మించిన ఆ వ్యక్తి అల్లాహ్ ఆ ఇల్లు స్వర్గం దానివైపు నాకు ఆహ్వానించడానికి పిలిచింది ఈ వ్యక్తి మహమ్మద్ మరెవరైతే మొహమ్మద్ సలల్లాహు అలె వల్లం మాటను విని ఇతని ఆహ్వానాన్ని స్వీకరించి ఇతన్ని విశ్వసించి వస్తారో వారు ఈ స్వర్గంలో ప్రవేశిస్తారో స్వర్గం యొక్క అన్ని రకాల వరాల నుండి లాభం పొందుతారు మరెవరైతే ఈ మహమ్మద్ సలల్లాహు అలైవలంని తిరస్కరిస్తారో ఇతని ఆహ్వానాన్ని స్వీకరించరో అలాంటి వారు ఈ స్వర్గంలో ప్రవేశించలేరు ఇందులో ఉన్నటువంటి వరాలతో లాభం పొందలేరు గమనించండి సోదరులారా ఇకనైనా ఏదైనా లోటు ఉందా ఇంకా ఇస్లాంలో ఏదైనా దోషం ఉందా ఇంత మంచి విధంగా వివరించి సర్వమానవాళికి స్వర్గం యొక్క బాట చూపుతున్న అంతిమ ప్రవక్త మొహమ్మద్ ఆయనపై బురద చల్లే ప్రయత్నం చేయడం ఆయన గురించి ఎన్నో రకాలుగా చెడులు చెప్పుకోవడం ఇది ఇంతవరకు సమంజసం మీరు కూడా అధ్యయనం చేయండి గ్రహించండి సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి చివరి ఒక మాట ఏమిటంటే స్వర్గంలో వెళ్ళడానికి అల్లాహ్ను విశ్వసించి ప్రవక్త బాటను అనుసరించడంతో పాటు దీనిపై స్థిరంగా ఉండడానికి ఎంతో సహనం అవసరం ఉంటుంది ఎంతో సహనం అవసరం ఉంటుంది ఓపిక సహనాలు లేకుండా ధర్మంపై స్థిరంగా ఉండలేము అలాంటి ధర్మంపై స్థిరంగా ఉండడానికి ఏ సహనమైతే అవసరం ఉందో ఆ సహనం ద్వారా కూడా మనం స్వర్గంలో ప్రవేశిస్తాము అల్లాహతాలపురాలు తెలిపాడు వజజాహుమిన్నతం హరి వారు సహనం వహించిన దానికి బదులుగా దానికి ప్రతి ఫలంగా మేము వారికి స్వర్గం ప్రసాదించాము మరియు పట్టు వస్త్రాలు కూడా వారికి ప్రసాదించాము ఈ విధంగా మహాశివులారా మనం ఇంత విశ్వాస మార్గాన్ని అవలంబించి ప్రవక్త ముహమ్మద్ సల్లాహల్ వారిని స్వీకరిస్తామో విశ్వసిస్తామో ఆయన బాటలను అనుసరిస్తామో అంతే స్వర్గాల్లో ఉన్నత స్థానాల్లో ప్రవేశిస్తాము అల్లా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక అసలాంకం వరహ్మూల వబర్కత